నాకు అని కాబట్టి శరీరానికి అనారోగ్యం చేస్తే ఆ అనారోగ్యం యొక్క పుట్టుపూర్వోత్తరాలన్నీ మనకి తెలుసు అక్కర్లేదు దాన్ని మందే ఒకటో నోట్లో వేసుకుని ఇంకా ఈశ్వరుల మీద భారం వేసి బతికిస్తే సరిపడదు ఏదో డయాబెటీస్ లాంటి మేనేజ్ చేయాల్సిన సందర్భాల్లో దాని గురించి కొంత ఎడ్యుకేషన్ అవసరం ప్రతిదానికి అనవసరం ఈ ఎడ్యుకేషన్ టూ మచ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్సో ప్రాబ్లం ప్రజానికి ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్ గురించి మీకు మొత్తం పుట్టు పూర్వోత్తరాలు పూర్వాపరాలు అన్నీ తెలుసు అనుకోండి ఏం లాభం పది ప్రొడిక్షన్స్ కరెక్ట్ అయితే పదకొండో ప్రొడిక్షన్లో ఈ పది ప్రొడిక్షన్లో మీరు సాగ మీరు సంపాదించింది పదకొండో ప్రొడిక్షన్లో ఎగిరి తప్ప ఇవి ఏమీ లేకుండా ఈ జ్ఞానం మనకొద్దు అని ఓ వడ్డీకి ఫిక్స్డ్ డిపాజిట్ లో వేసి కూర్చుంటే వాడు సాధించుకునే ఉంటారు ఈ జ్ఞానం అంతా ఉన్నవాడు ఏం చేస్తాడు గుర్రపంద్యాల గురించి బోల్డ్ జ్ఞానం ఉంది ఏ గుర్రం ఏమిటి దీని దీని తల్లి ఎవరు దీని తండ్రి ఎవరు దీని తాత ఎవరు తాత ఎవరు మొత్తం జ్ఞానం పెడిగ్రీ అంతా ఉంటుంది పుస్తకాల రూపంలో దొరుకుతూ ఉంటుంది అదంతా చదవచ్చు హిందూ పేపర్లో ఓ కార్నర్లో ఉంటుంది కూడా అదంతా చదివి ఆ జ్ఞానం అంతా తెలుసుకుని ఆ జాకీలు పేర్లు వాళ్ళ నామధేయాలను స్మరించడం ఆ గుర్రాల పెట్టుకున్న గుర్రంగా తనకి ఈ పేరు ఉందని ఆ గుర్రానికి తెలియదైతే లేదు దానికి వీడు పెట్టిన వడవడవ పెట్టిన పేరును వీడు స్మరిస్తో ఈ నామాలను స్మరిస్తో ఏమిటి వాటిని ఆన్సర్స్ తీసి సో అటువంటి వ్యక్తి బాగుపడాలంటే ఏం చేయాలి హీ షుడ్ అన్ లెర్న్ డీఎడ్యుకేషన్ చేయాలి ముందు డి ఫ్రాస్ చేసినట్టు లేకపోతే డీ లౌజింగ్ చేసి డీ లౌజింగ్ లవజ్ అంటే పేలో ఏవో ఉంటాయి డీలౌజింగ్ చేయడం అలాగే డీఫ్రాస్ట్ చేసినట్టుగా డీఎడ్యుకేట్ చేయాలి వాడికి ఉన్న ఎడ్యుకేషన్ అంతా తీసి పారేస్తే వాడు సుఖపడతాడు వాడు చుట్టుపక్కల ఉన్నవాడు కూడా సుఖపడతాడు కాబట్టి ఇదంతా నామరూపాత్మకం ఇంట్లో ఏమీ సారణం లేదు అసలైన తత్వము సత్ ఆ సతే స్వరూపం మీరు సద్రూపంగా నిలిచి ఉన్నప్పుడు మనస్సులో దుఃఖాలు దెంగలు ఏమీ ఉండవు ఆ సద్రూపం నుంచి బయటపడ్డప్పుడే అన్ని సమస్యలు వస్తాయి కాబట్టి నీ స్వరూపం సద్రూపం అని తెలుసుకో జగత్తు యొక్క స్వరూపం సత్ అని తెలుసుకో సర్వత్రా సద్రూపంగా దర్శించు మహాత్ములు అలా దర్శిస్తా మహాత్మునికి పేరేమిటో తెలుసా మీకు సంత్ అని పేరు సెయింట్ అనే ఎక్కడి నుంచి వచ్చిందంటారు సంత్ నుంచే వచ్చింది సంత సెయింటన్నా ఎవడో తెలుసినా మామూలుగా నామాలోక గేట్గా పెట్టుకుని లేదా విభూతి గేటు సంత అని ఈశ్వరుణ్ణి సద్రూపంగా దర్శించేవాణ్ణి సంత్ అంటారు ఈశ్వరుణ్ణి కృష్ణుడిగానో రాముడిగానో శక్తిగానో లేకపోతే దేవిగానో దర్శించేవాడిని సంతనరు భక్తుడనో పూజ చేసే ఏదో అంటారు సంతనరు ఎందుకంటే వీడు ఒక రూపంలోనే ఈశ్వరుణ్ణి దర్శిస్తాడు అన్ని రూపాల్లో ఈశ్వరుణ్ణి దర్శించటం వీడికి చేత కాదు అలా చేతనైన మునగాడికి సంత్ అని అంటారు సంతహ సంస్కృతంలో ఉంది సంతహ బహువజనం ఏంటిందీలో సంత్ అంట సంతే సంత వచ్చింది సో సెయింట్ అక్కడి నుంచే వచ్చింది కాబట్టి పరమేశ్వరుని యొక్క స్వరూపం ఏమిటంటే సత్త ఆ రూపంగా ప్రతిపాదించారు ఆ సత్తకి వినాశము లేదు దాని చేతనే సర్వము వ్యాప్తమై ఉన్నది ఏ యమధర్మరాజు కాని మరోహుడు కాని మరోహుడు కానీ దానికి ఎవళ్ళు వినాశాన్ని తీసుకురాలేరు ఆ సత్త నీ నీవు పుట్టలేదు నీవు మరణించబోవటలేదు నీవు ఎక్కడికి వెళ్ళబోవటలేదు యు ఆర్ నాట్ గోయింగ్ టు ప్లేసెస్ ఎందుకని సద్రూపంగా సర్వమిదం తతం ఆకాశం ఎక్కడికి వెళ్తుందండి ఆకాశం ఈ ఊరు నుంచి పది ఊరుకు వెళ్తుందా వెళ్ళదు అక్కడే ఉంది ఆకాశం అవునండి ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు కారు వేసుకుని విజయవాడ వెళ్ళారనుకోండి మీతో పాటు ఆకాశం వస్తుందా లేకపోతే మీరు వెళ్ళక ముందే ఉందా అక్కడ ఆకాశం అక్కడ ఉంది ఏనా సర్వమిదం తతం ఆకాశము కంటే సూక్ష్మమైనది ఆకాశమునకు కారణము సద్ సత్త ఆ దట్ ఎగ్జిస్టెన్స్ అఫ్ అది సర్వ వ్యాపకం అది మీ స్వరూపం మీరు ఆర్ యూ గోయింగ్ టు ప్లేసెస్ నో ఐ డిడ్ యూ కమ్ ఫ్రమ్ ప్లేసెస్ నో యూఆర్ నాట్ గోయింగ్ టు ప్లేసెస్ యూ డిడ్ నాట్ కమ్ ఫ్రమ్ ప్లేసెస్ యూఆర్ నాట్ గోయింగ్ టు డై యు ఆర్ నాట్ బోర్ నా మీరు పుట్టలేదు మరణించలేదు మరణించబోరు మీరు ఎక్కడి నుంచి ఇక్కడికి రాలేదు ఇక్కడి నుంచి మరి ఎక్కడికి వెళ్ళబోటలేదు ఇది మీ స్వరూపం ఇది తెలుసుకోండి ఇది వేదాంతం ఇది కొంతమందికి నచ్చ వెంటనే ఏమంటే మరి పునర్జన్మ మాట ఏమిటి ఈ సత్యం తెలుసుకోని వాడికి లేక తెలుసుకోవటానికి అంగీకారం లేని వాడి కోసం పునర్జన్మ మోడల్ వాడికి ఇంకేదో మోడల్ వేయాలి కదా వాడికి ఆ మోడల్ చెప్పి చెప్తా ఈ సత్యం తెలుసుకుంటే ఆ మోడల్స్ అన్ని జారిపోతాయి అది భాష్యం చూద్దాం అవినాశీ నా శీలం అస్య ఇది ఈ కనపడింది ఆయనకి శంకరులకి ఈ కనపడింది ఈ కనపడితే శీలార్థే నినిహి అని శీలము అనే అర్థంలో అస్తుంది ఇది శబ్దం అవినాశిన్ నకారాంత శబ్దం నకారాంత పుల్లింగంలో అయితే గుణిన్కి పుల్లింగంలో అయితే గుణీ దీర్ఘం ఉంటుంది నపూంసకలింగంలో అయితే గుణి అనే హ్రస్వం ఉంటుంది శబ్ద ఉంది మేము వల్లించాం చిన్నప్పుడు గుణి గుణినవు గుణినహ పుల్లింగం గుణి గుణిని గుణీని నపూంసలింగం ఇది అవినాశి నపుంసకలింగ శబ్దం బట్ అర్థంలో ఈ అనేది మాత్రం శీలార్థంలో వచ్చిన ప్రత్యయం అవినాశి వినాశి అంటే వినష్టం శీలం అస్య ఆ ఉంటే నా అనమాట నా వినష్టం శీలం అస్య దీనికి నశించే స్వభావము లేదు అంటే ఇది నశించదు అవినాశి ఇంకా అసతహ విశేషణార్థ విశేషణం అంటే సెపరేట్ చేయటం విశేషణం అంటే ఎడ్జెక్టివ్ సెపరేట్ చేయటమే ఇంగ్లీష్లో ఎడ్జెక్టివ్ అంటే దానికి ఇంకా వేరే అర్థం లేదు ఎడ్జెక్టివ్ అంటే ఎడ్జెక్టివే సంస్కృతంలో మరి అలా కాదు ఇప్పుడు బ్లూ లిల్లీ అన్నారు అనుకోండి నీలోత్పలం నల్ల కలువ అంటే ఇతర కలువల నుండి ఈ కలువని సపరేట్ చేస్తారు వ్యావర్తనం దానికే విశేషం సో ఎనీవే సో ఇక్కడ తూ వేశారు ఎందుకంటే పరిశ్లోకంలో సత్ అసత్ చెప్పారు ఆ అసత్తు పక్కన పెట్టండి సత్తు దగ్గర పొద్దాము అని అసత విశేషణ అర్థ అసత్తుని సపరేట్ చేయుట కొరకు అతూకర్థం అని అసత్తుని సపరేట్ చేస్తే ఇంకేం మిగిలింది సత్ మిగిలింది ఆ సత్తేమిటి అవినాశి నశించే స్వభావము లేనిది తద్విద్ధి విజానీ దానిని నీవు తెలుసుకో విద్ధి అని శ్రీకృష్ణుడికి ఇష్టమైన కొన్ని పదాలలో ఈ విధి అనే పదం ఆయన అస్తమానుషి అర్జునుడికి చెప్తాడు తెలుసుకో తెలుసుకో తెలుసుకో తెలుసుకో ఎందుకంటే మనిషి జ్ఞానము మనిషి యొక్క స్వభావం ఇప్పుడు ఒకళ్ళు ఇంకొకళ్ళని పిలిచి ఈ చెయ్యి చెయ్యి చెయ్యి అని చెప్తున్నారు అంటే వాడు కెంకరుడు అనమాట వాడు చాకరీ చేసి వాడు అనమాట తెలుసుకో తెలుసుకో తెలుసుకో అని చెప్తున్నారంటే అర్థం ఏంటి వాడి జ్ఞాన మార్గంలో ఉన్నాడు అన్నది కాబట్టి శ్రీకృష్ణుడు అర్జునుడికి విద్ధి అనేకసార్లు చెప్తాడు తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవ కానీ అక్కడ విధి ఇక్కడ తద్విద్ధి ఇంకా చాలాసార్లు ఉంది విద్యి తెలుసుకో తెలుసుకు తీరాలి తెలుసుకోకపోతే వ్యర్థం అని అర్థం మాకు అక్కర్లేదండి అంటే ఇంకేం చెప్తాం తెలుసుకోవటం మనవస్సు మనవ లక్షణం మనుషుని యొక్క లక్షణాలు రెండున్నాయి పని చేయటం తెలుసుకోవడం దీంట్లో బహిరంగమేది అంతరంగమేది అని ఆలోచిస్తే కర్మ బహిరంగం తెలుసుకోవటం అంతరం మనకి రెండూ ఉండాలి దీంట్లో పోటీ లేదు కాబట్టి రెండు అంతరంగాలుంటే వాటికి పోటీ ఉంటుంది రెండు బహిరంగాలుంటే వాటికి పోటీ ఉంటుంది ఒక అంతరంగానికి ఒక బహిరంగానికి పోటీ ఉండదు ఒకే జాతి అయితే ఉంటుంది కానీ విభిన్న జాతులకి పోటీ ఉంటుంది ఇప్పుడు లాయర్కి డాక్టర్కి పోటీ ఏమిటి లాయర్కి డాక్టర్కి పోటీ ఉండదు లాయర్కి అనారోగ్యం చేస్తే డాక్టర్ హెల్ప్ చేస్తాడు డాక్టర్కి లీగల్ ప్రాబ్లమ్స్ లాయర్ సెటిల్ చేసి పెడతారు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్గా ఉంటారు పోటీ పడడం ఇద్దరు లాయర్స్ అయితే పోటీ పడతారు ఇద్దరు డాక్టర్స్ అయితే పోటీ పడారు కర్మకి జ్ఞానానికి పోటీ లేదు అంటే కర్మ గొప్పదా జ్ఞానం గొప్పదా అని అడిగితే వాటికి వాటి సంగతి తెలియలేదని అర్థం ఆ ప్రశ్నకి సమాధానం చెప్పకూడదు శ్రీకృష్ణుని అర్జునుడు అడిగాడు కర్మ నాకు కర్మ గొప్పదా జ్ఞానం గొప్పదా అని అడిగి హెచ్చినయ ఈ రెండింటిలో ఏది గొప్పదో నాకు చెప్పమని అంటే ఆయన అంటాడు ఓకే తీసుకో జ్ఞానం గొప్పది అలా చెప్పచ్చ అలా చెప్పలేదు ఆయన అలా చెప్పకుండా చూడు బాబు మనిషికి రెండున్నాయి ద్వే నిష్టన్ వివిధ ఏమిట రెండు ఉన్నాయని ఇంతకు ముందు చెప్పావు ఆ రెండింటిలో ఏది గొప్పదో ఇప్పుడు చెప్పంటుంటే మళ్లీ మొదలు పెడతాడు రెండున్నాయని అంటే ఆ ప్రశ్నకి సమాధానం ఉండదు ప్రశ్నకి సమాధానం ఉండదు అని చెప్పడం కోసం లోకేష్ రెండు రకముల రిష్టం ఉన్నది అని అలా మొదలుపెట్టి చెప్తే కాబట్టి ఎవరైనా కర్మ గొప్పదా జ్ఞానం గొప్పదా అని అడిగితే దానికి సమాధానం చెప్పకూడదు ఒకటి అంతరంగం ఇంకొకటి బహిరంగం బహిరంగంగా ఉన్నప్పుడు కర్మ ఉంటుంది అంతరంగంలో జ్ఞానం ఉంటుంది మోక్షం అంతరంగమైన జ్ఞానమే కర్మ ఇవ్వదు అలాగనే కర్మ అవసరం లేకుండా మోక్షం కర్మ అవసరం లేదనే మాట్లేదు కర్మ కర్మ చేసే సందర్భంలో దీని ఫీల్డ్ వేరు దాని ఫీల్డ్ వేరు సో ఏదైనా ఒక దృష్టికోణంలోంచి మీరు కర్మ సాధనమే అవుతుంది సాధ్యం ఎన్నటికీ కాజాలదు సాధ్యం అంటే లక్ష్యం గోల్ ఎన్నటికీ కాజాలదు ఎప్పుడైనా కర్మ గోల్ అవుతుందండి మీరు మీరు జీవితంలో చూస్తూ ఉంటారు యాక్షన్ గోల్ అవుతుందా యాక్షన్ ఓన్లీ మీన్స్ అవుతుంది ఎక్కడైనా ఉందా యాక్షన్ గోల్ అయ్యే లక్షణం ఎక్కడైనా ఉందా లేదు యాక్షన్ ఈజ్ ఓన్లీ మీన్స్ గోల్ ఈజ్ గోల్ అనేది ఎలా ఉంటుందంటే పొందనంత వరకు మీకంటే భిన్నంగా ఉంటుంది పొందిన తర్వాత మీతో ఐక్యమైపోయి ఉంటుంది అది సంగతి పోలండి తర్వాత చూద్దాం ఇప్పుడు చెప్తాను సో ఇది దీనికి సో విధి విజానిహి తెలుసుకోవాలి జీవితంలో చెయ్యాలి కూడా చేయాల్సింది చేయాలి చేసేది చేస్తూ ఉండాలి కానీ తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేయాలి బహిరంగాన్ని భద్రం చేసుకుని అంతరంగాన్ని అభివృద్ధికి తెచ్చుకోవాలి అంతరంగం అభివృద్ధికి జ్ఞానం వల్ల వస్తుంది మరే రకంగానూ రాదు జ్ఞానం లేకుండా అంటే మూర్ఖంగా ఉంటే ఏవో పిచ్చి పిచ్చి ఐడియాస్ అన్ని పట్టుకుని అర్థం అర్థం లేని ఆలోచనలు తలాతోకాలైన ఐడియాస్ పట్టుకుని కాలక్షేపం చేస్తూ ఉంటాం స్వయం కన్ఫ్యూజ్ పరాన్ కన్ఫ్యూజ్ అయ్యేది తాను కన్ఫ్యూజ్ అయ్యి ఉండి ఇతరులకి ఆ కన్ఫ్యూజన్ అని పంచి పెడతా ఉంటాయి ఇదో లక్షణం లాగే ఓకే విజానీ తర్వాత కిమ్ ఏమిటి ఏమిటి తెలుసుకోవాలి ప్రశ్నలు ఇక్కడ ప్రింట్లో కూడా కిమ్ అని వేసి అక్కడ ప్రశ్న వేస్తే బాగుంటుంది ఇప్పుడు అత్త కలగా పొలకం చేసి రాస్తే ఏదో అన్వయం చేసుకునే కొత్త వాళ్ళ కష్టం అవచ్చు కిమ్ ఏమిటి ఆ తెలుసుకోవాల్సింది ఏమిటి అలా ప్రశ్న వేసి సమాధానం కింద చెప్తూ ఉంటారు భాష్యకారుల శైలి ఏనా సర్వమిదం జగత్ త్యాప్తం సదాక్షేణ బ్రహ్మణ సాశం ఆకాశేనేవా ఘటాదయ చాలా బాగా చెప్తారు శంకర్లు నేను చెప్పి ఇంతవరకు నేను దాని కథకి మీకు అంతా చెప్పుకొచ్చాను కానీ భాష్యంలో ప్రవేశించే వన్ ఆర్ టు వండర్ఫుల్ పాయింట్స్ టు దాట్ అలవోకగా అత్యద్భుతమైన విషయాలని చెప్పటం అది శంకర భాష్యం యొక్క చాలా విలక్షణమైన శైలి సో ఆయన అంటారు ఏమిటి ఏన సర్వమిదం తతం ఇదం అంటే జగత్ ఎప్పుడు ఇదం అంటే జగత్ ఇది ఇదంటే జగత్త సో దేని చేతనైతే ఈ జగత్తు అంతా కూడా వ్యాప్తం తతం అంటే వ్యాప్తం వ్యాపించబడి ఉన్నదో ఓకే ఏమిటది అంటే సదాఖ్యేన బ్రహ్మణ వ్యాప్తం సత్ అనే పేరుతోటి ఉపనిషత్తులలో నిర్దేశిస్తారు సత్ ఏ ఉపనిషత్తు ఛాందోగ్యోపనిషత్తు మీకు నెక్స్ట్ ఇయర్ ఛాందోగ్యోపనిషత్తు చెప్పాలి అని నేను అనుకుంటున్నాను అంటే మీరు కూడా అనుకున్న పక్షంలో ఈశ్వరుని కృప మీ మీద నా మీద ఉన్న పక్షంలో నెక్స్ట్ ఇయర్ ఛాందోగ్యోపనిషత్తు చెప్పాలి ఎందుకంటే అప్పుడే నాకు ప్రశ్నోపనిషత్తు యొక్క అంతిమ భాగం కనపడుతోంది కొన్ని మాసాల తర్వాత అప్పుడే కాదు ఫ్యూ మంత్స్ గ్యాప్ ఉంటుంది అసలు సో చాందోగ్యంలో ఆరోధ్యాయంలో ఆరోధ్యాయం నుంచి మొదలట్టు చెప్పాలండి అంతకు ముందు అధ్యాయాలు కావాలంటే తర్వాత చదువుతారు ముందు ఆరోధ్యాయం సో ఆరోధ్యాయం ప్రారంభం ఏమిటి ఉంటుందంటే సదేకమేవ సోమ్యేదమగ్ర ఆసీత్ ఈ జగత్తంతా సృష్టికి పూర్వము నందు సద్రూపముగా ఉండడు ఈ బంగార ఈ ఆభరణ ప్రపంచమంతా సృష్టికి పూర్వం ఎలా ఉంది బంగారము రూపంలో ఉండే అలాగే ఈ జగత్తా కూడా సృష్టికి పూర్వం సద్రూపంగా ఉండడు ఇప్పుడు ఈ ఆభరణ ప్రపంచమంతా సృష్టికి పూర్వం బంగారంగా ఉంటే ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంది బంగారంగానే ఉంది ఇప్పుడు బంగారంగా అయితే ఉందా ఏమి ఇప్పుడు బంగారంగానే ఉంది అలాగే ఈ జగత్తంతా సృష్టికి పూర్వం సద్రూపంగా ఉంటే ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు సద్రూపంగానే ఉంది భాష్యకాలు అలా చెప్తారు అక్కడ ఉంది అంటే లేకపోతే మీరు ఇంకో ఉందనుకుంటాడు ఎక్కడైనా పిస్సలంత పొరపాటు చేయడానికి అవకాశం ఉంటే ఆ పొరపాటు చేసి కూర్చోవడం వాపది కదా వాదవ లక్ష దీనికి ఏదో లా ఇది దీన్ని బద్రీస్ లా అదో అంట స్కోప్ ఫర్ మిస్టేక్ హీ విల్ కమిట్ ది మిస్టేక్ ఎనివే సో ఈ జగత్ అంతా కూడా అసత్ అని అక్కడ చెప్పారు అసతే బ్రహ్మ చాంద్రోగ్యంలో బ్రహ్మ అనే పదాన్ని వాడలేదు అసలు సత అనే చెప్పారు దాన్నే ఇంకో చోట బ్రహ్మ అనే పదంతో చాంద్రోగ్యం అంతా సద్రూప్ సత్ ఆత్మ అనే పదాన్ని వాడారు సత్ సత్యం ఆత్మ తత్వము శ్వేత బ్రహ్మానే పదం వాడలేదేమో అని గుర్తు నాకు ఆ మంత్రాల్లో ఎన్నిసార్లు చూసినా మంత్ర సో దానికే సత్ పేరు అదే బ్రహ్మాని కూడా నిర్దేశింపబడింది బ్రహ్మాని చెప్పడంలో అభిప్రాయం ఏంటో నేను చెప్తాను మీకు తర్వాత అంటే బ్రహ్మను ఎందుకన్నారంటే ఇప్పుడు మనకి కంటితో చూసి సత్తుండే ఈ అస్థి ఘటహాస్తి ఈ అస్థికి నాస్తి ఒకటి జోడుగా ఉంటుంది అస్థి నాస్తిగా కనపడుతూ ఉంటుంది ఘటహాస్తి అంటాడు ఘటహానాస్తి అని పక్కనే ఉంటుంది కానీ ఆ మూలంలో ఉండే సత్ అది ఈ నాస్తిలో ఉండదు ఇప్పుడు మీరు గమనించండి మీరు బంగారం బంగ ఇప్పుడు నెక్లెస్ అస్తి నెక్లెస్ నాస్తి అనే ఆ డివిజను బంగారంలో ఉండదు బంగారం అస్తియా బంగారం నాస్తియా అనే సమస్యగా బంగారం ఉంది నెక్లెస్ అస్తియా నాస్తియా అన్నది మాత్రమే ఇంకా నెక్లెస్ చేయకపోతే నెక్లెస్ నాస్తి నెక్లెస్ చేస్తే నెక్లెస్ అస్తి కాబట్టి అస్తియా నాస్తియా అని అక్కడ ఉంది కానీ బంగారం దగ్గర ఉండదు ఎనివే సో అసత్ అనేటువంటి బ్రహ్మ చేత బ్రహ్మ సద్రూపమైన బ్రహ్మ చేత ఈ జగత్తంతా కూడా వ్యాపించబడినది జగత్తంతా అంటే చూడండి జగత్తంతా కూడా ఆకాశము చేత వ్యాపించబడుంది మన అనుభవంలో ఆకాశేన ఇవ ఘటాదయ ఇప్పుడు ఘటం ఈ ఘటమునకు ఆకాశానికి సంబంధం ఏంటంటే ఈ ఘటం బయట ఆకాశం ఘటం లోపల ఆకాశం ఉన్నది ఇన్నం త్రూ ఘటమేముంది ఆకాశం ఇన్నండు త్రూ కూడా ఇన్నెం త్రూ ఘటం ఆకాశం ఉంది ఎందుకో తెలిసిన ఘటంలో నీళ్లు పోసారనుకోండి బయట తడవుతుందా కదా అంతే చెమర చిందని ఫోర్స్ ద్వారా వస్తుంది ఇన్నెండు త్రూ కూడా ఆకాశం అంటే ప్రతి అణువు మధ్యలో అణువుకి అణువుకి మధ్యలో ఆకాశం పోనీ అణువు తీసుకుంటే దాని మాట ఏమిటి అణువు లోపల ఆకాశం ఉందండి ఎంత ఆకాశం ఉందో నేను చెప్తాను మీరు నమ్ముతారా ఓకే ఒక పరమాణువు లోపల తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది తొమ్మిది శాతం ఆకాశం ఉంది సరిపడిందా అంటే అప్పుడు మీరు అనొచ్చు అయితే మిగిలిన జీరో లో ఆకాశం లేదా ఆ మిగిలిన జీరో పాయింట్ జీరో జీరో జీరో వన్ అది మ్యాటరా ఇంకా తేలలేదు కాబట్టి మీరు ఏం చింత చేయకండి అంత ఆకాశము ఉన్నది బికాస్ అది మ్యాటర్ అనుకున్నప్పుడు మ్యాటర్ లా బిహేవ్ చేస్తుంది ఎనర్జీ అన్నప్పుడు ఎనర్జీగా బిహేవ్ చేస్తుంది పైగా ఆకాశము ఈజ్ గ్రావిటేషనల్ ఎనర్జీ ఆకాశం కూడా ఎనర్జీయే కాబట్టి కాబట్టి అది కూడా ఆకాశంలో మీరు వేసేచ్చేమి సమస్య సందేహం అక్కర్లేదు కాబట్టి ఘటముని సర్వత్రా ఆకాశం వ్యాపించింది ఆ విధంగా ఆకాశమును కూడా సత్తు వ్యాపించింది ఆకాశము శూన్యము అన్నారు ఎవరు శూన్యవాదం దాన్ని మనస్సులో పెట్టుకుని వాళ్ళు అలా మాట్లాడుతుంది ఆకాశము అంటే వాయిడ్ శూన్యం అనుకోద్దు అది కూడా సతే దీని మీద బ్రహ్మసూత్రాల్లో మంచి విచారం ఉంది నాకు గుర్తులేవా యుక్తులు చాలా అందమైన యుక్తులు ఇప్పుడు పాఠశాలప్పుడు బయటకు వస్తారు కాబట్టి ఆకాశం ఎలాగైతే ఘటాది పదార్థాలు వ్యాపించి ఉందో ఇంకా అంతకంటే పెద్ద దృష్టాంతం మీరు ఇవ్వలేరు ఆకాశంతో ఆకలి ఇంకేం దృష్టాంతం ఇస్తారు ఆకాశంతో సహా సాశం అన్నటువంటి సాకాశం జగత్ ఆకాశంతో సహా జగత్ అంతా కూడా సత్తు చేత వ్యాపించబడి ఉన్నది ఇది సద్వాదము సద్విద్య సద్వాదం కాదు జ్ఞానం సత్తు జ్ఞానం సదేకమే సౌమ్యేతముద్ర ఆశీ ఆ సద్ సత్తు యొక్క విద్య చాలా గొప్ప విద్య సద్విద్య ఉపనిషత్తు పుస్తకం ఆవిష్కరణ ఉండే దాంట్లో ఉన్నాయి సద్విద్య చిద్విద్య అని ఉన్నాయేమో అని గుర్తు నాకు సో అక్కడ దాంట్లోనే ఉన్నట్టు గుర్తు సద్విద్య చిద్విద్యో పుస్తకం ఒకటి సంపాదించండి సంపాదించి చదివితే మీకు తెలుస్తుంది సద్విద్య చిద్విద్య గణపతే సత్తన్న గణపతే చిత్తన్న గణపతే గణపతి అంటే ఒక ఆయన మూల కూర్చొని పెద్ద పొట్ట వేసుకుని ఉండాల్సి తింటూ ఉంటాడని అది ఉరికే రూపకం గణపతి సత్ గణపతి చిత్ మరి అలా చెప్తోంది గణపతి ఉపనిషత్ అది అల్లాగా ఆ కథ ఏమిటి రేపు సాయంకాలం ప్రోగ్రామ్ లో చూపించ నవ్యేతి ఉపచయాపచయ నయాత అవ్యయం శంకరుడు ప్రేమగా ప్రతిపదానికి అర్థం ప్రతిపదార్థం ఉత్పత్తి అన్ని రాస్తారు గీతలో ఎందుకంటే శ్రీకృష్ణుడు ఉపయోగించిన పదాలు కదండి ఆ పదాల మీద ఒక ప్రీతి ప్రేమ అన్నమాట సో వినాశం అంటే సంస్కృతంలో నశ్ అనే ధాతువు ఉంది నష్ అదర్శనే అర్థం ధాతు పాఠం సో నశ అనే ధాతువు అదర్శనం అని అర్థం అంటే దాని అభిప్రాయం ఏంటంటే మనం ఏమనుకుంటాం అంతా వినాశం అయిపోయింది అనుకుంటున్నాను వినాశం అయిపోయిందంటే లేకుండా పోయింది లేకుండా పోతుందండి ఉన్నదా లేకుండా పోతుందా మన దగ్గర లేకుండా పోయింది ఇంకోళ్ళ దగ్గర ఉంటుంది ఇప్పుడు ఫైనాన్స్ కంపెనీ వాళ్ళ డబ్బు పెట్టారనుకోండి అది విలాజీ వాళ్ళ దగ్గరే విలాజమైంది ఇంకోళ్ళ దగ్గర ఉంటుంది ఇంకొక ఆయన ఆస్ట్రేలియాలో లేకపోతే ఎక్కడో ఉంటాడు హాయిగా ఆయన ఎక్కడికి పోదావు డబ్బు ఎక్కడికి పోతుంది సో మన దగ్గర కనపడకుండా పోయిందంతే కాబట్టి దేర్ ఈస్ నో అబ్సల్యూట్ వినాశ కనపడక అంతేతనే సంస్కృతంలో నశ్ అదర్శం నాశము చెందింది అంటే కనపడకుండా పోయింది అని అర్థం అభావం అదర్శనం అనర్థం సరే ప్రస్తుతంలో అభావం అది లేకుండా చేసేయటం కుదరదు అని అర్థం ఇందువల్ల అవ్యయస్య అదే అవ్యయము అవ్యయమంటే ఏమిటి నవ్యేతి ఇది అవ్యయం తస్య అవ్యయస్య అక్కడ ఉంది నవ్యేతి ఇది అవ్యయం మధ్యలో ఇతర పదాలున్నాయి వాటి గురించి మీరు చింత చేయొద్దు విగ్రహ వాక్యం నేను చెప్తున్నా నవ్యేతి అవ్యయం అవ్యయస్య చెప్పండి అలా మామూలుగా సంస్కృతంలో ఇలా చెప్తారు చెప్పండి నవ్యేతి అవ్యయం అవ్యయస్య నవ్యేతి మార్పులు చెందదు ఇది కనుక అవ్యయం అవ్యయం అనబడును అవ్యయం ప్రథమాయక వచనం దాన్ని షష్ఠీలోకి మార్చాలంటే తస్యా వ్యస్తే షష్ఠీలోకి మార్చు కుందరు శుభ్రయస్ గారు ఇలా చెప్పించి ఆ పదాలు అలా అంటే సో అలాగే రాశారు ఆయన నవ్యేతి ఇది అవ్యయం తస్య అవ్యయస్య అక్కడ ఉన్నది అవ్యయం కాదు అవ్యయస్య కాబట్టి అవ్యయంలో చెప్పి వ్యుత్పత్తి దాన్ని అవ్యయస్యాలకు మార్చుకోవాలి విభక్తి మార్చుకోవాలి తశ్శబ్దం ప్రయోగించి మారుస్తాం ఓకే అయితే వ్యేతి నవ్యేతి అంటే అర్థం ఏంటి ఉపచయ అపచయం నయాతి అని అర్థం దానికి ఉపచయం అంటే పెరగడం అపచయం అంటే సన్నగిలడం లావుగా అవటం ఉపచయం సన్నగా అయిపోవటం అపచయం ఈ సత్ లావుగా అవడం కాని అంటే వృద్ధి కానీ సన్నగా అయిపోవడం అంటే హ్రాసము కాని సత్తుకి లేడు ఏమండ ఇప్పుడు బంగారు ఇప్పుడు బంగారం తోటి మీరు ఏదైనా చేశారనుకోండి నెక్లెస్ చేశారనుకోండి నెక్లెస్ దొడ్డుగా ఉంది అయితే నెక్లెస్ సన్నంగా ఉంది అని నెక్లెస్కి లావు సన్నంగాని బంగారానికి ఏమి అలాగే ఆ ఉన్నది ఆ ఉన్న పదార్థము ఉన్నది అన్నప్పుడు ఆ ఉన్నది ఏ రూపంలో ప్రకటమైనదో ఆ రూపము లావుగా ఉండొచ్చు సన్నగా ఉండొచ్చు పెద్దది అవ్వచ్చు చిన్నది అవ్వచ్చు ఉన్నది ఏమిటి కొండ ఉన్నది అక్కడ ఉనికి కొండ రూపంలో ఉంది సో సో చిన్న రేణువు ఉన్నది ఉనికి రేణువు రూపంలో ఉంది సో అక్కడ ఆ కొండ అనే నామరూపాలు పెద్దవి రేణువు అనే నామరూపాలు చిన్నవి అంతేగాని ఉనికికి పెద్ద చిన్న ఏమి లేదు ఉనికిని పెద్ద ఉనికిని చిన్నదిగా చేయటం చిన్న ఉనికిని బ్లోట్ చేసి పెద్దదిగా చేయటం ఇవేమీ జరగడం ఉనికి ఎట్టి వికారములకు లోను కాదు నామరూపాలు మాత్రమే వికారాన్ని పొందుతూ ఉంటాయి కానీ మనం ఏం చేస్తాం నామరూపముల యొక్క వికారాన్ని సత్తునందు ఆరోపిస్తాం ఇది పెద్ద కన్ఫ్యూషన్ మొత్తం రెండు ముక్కల్లో చెప్పచ్చు ఎలాగంటే ది ఇన్ఫినిట్ ఈజ్ ఫోకస్డ్ ఇన్ ది ఫైనట్ there is a confusion within the two under the confusion is the cause of samsara and the efforts to overcome that confusion is called yoga anantam parichannam nundu prakatamavuto unnadi balbu undanukondi bulbativity bulb kesaranto unde parichannam is limited kaani dantlo unna electricity limited kada electricity surya shakti సూర్యశక్తి ఎక్కడ లేదండి ఎక్కడ ఉందంటే ఎక్కడ లేదు అంతటా వ్యాపించి ఉన్నది శక్తి శక్తిలో మళ్లీ ఎలక్ట్రిసిటీ ఒక రూపమే కాబట్టి ఎలక్ట్రిసిటీ అంతటా వ్యాపించి ఉన్నది వైర్లు పోని మొత్తం అంతటా ఉంది ఎలక్ట్రిసిటీ కానీ ఆ ఎలక్ట్రిసిటీ బల్బులో ప్రవేశించినప్పుడు మనం ఏమనుకుంటాం ఎలక్ట్రిసిటీ ఎంత ఉంది అంటే బల్బు ఎంత పొడుగుందో అంత పొడుగుంది అంటే అడుగు బల్బు ఎంత పొడుగుందో అంత పొడుగుందో ఆ ఎలక్ట్రిసిటీ పొడుగు అనేది ఉంటుందా ఉండదు బల్బుకు ఉంటుంది కానీ ఎలక్ట్రిసిటీ పొడుగు పొట్టి ఏ సో ఇక్కడ చిన్న బల్బు వేశారనుకోండి చిన్న ఎలక్ట్రిసిటీ పెద్ద ఎలక్ట్రిసిటీ చిన్న ఎలక్ట్రిసిటీ తప్పదే అంటే ఆ తప్పు ఎలా వచ్చింది ది ఇన్ఫినిట్ ఈస్ ఫోకస్డ్ ఇన్ ది ఫైనట్ అండ్ దేని కన్ఫ్యూషన్ బిట్వీన్ ది టూ అదే మనకి ఇక్కడ జీవితంలో కూడా అండ్ యోగా అంటారు యోగా అంటే సాధన దట్ ఈస్ ది సాధన ది యోగా కన్సిస్ట్ ఆఫ్ ఓవర్ కమింగ్ డిస్కన్ఫ్యూషన్ దట్ ఈస్ ది అల్టిమేట్ డెఫినేషన్ ఆఫ్ యోగా ఎనీవే సో అపచయములను పొందేది కాదు అవ్యయము అసత్ అక్ష్రహ్మానూ వ్యభిచరతి నిరవయవ్యాత్ దేహాదివత్ స్వాదే వ్యాఖ్యానం స్మ అవ్యయమ్ చూడండి దేహం దేహము అప్పచేయము అప్పచేయాలి ఉంటాయి బరువు పెరగడం తగ్గడం ఉంటుంది పుట్టినప్పుడు ఇంకా ఉంటాడు పెరిగి పెద్దవాడు అవుతాడు పెద్ద వయస్సు వచ్చి సెల్స్ అన్ని కూడా అవి ష్రింక్ అయిపోతాయి వేస్ట్ అయిపోతుంది బాడీ క్రమక్రమంగా బరువు తగ్గిపోయి ఒకసారి కూర్పు దేహం దేహానికి అంతేగాని సత్తు కాదు సదాక్షం బ్రహ్మకి ఆ రకంగా ఇప్పుడు చూడండి సదాక్షం బ్రహ్మ ఆ సత్తనబడే పరబ్రహ్మ ఉన్నదే దానికి ఒక రూపం ఉందనుకోండి ఒక రూపం దానికి ఉంటే రూపం ఉన్నది ఏదైనా సరే తప్పనిసరిగా అంతిమంగా వినాశాన్ని పొందుతుంది పదేళ్లు కాని వెయ్యేళ్ళు కాని తాబేలు వెయ్యి బతుకు వెయ్యి ఏళ్ళ అయినా చచ్చిపోవడం ఖాయం ఇట్ వందేళ్ళు బతికారు వెయ్యేళ్ళు బతికారు ఇదో పిచ్చి లోకంలో అనవసరం ఎందుకు తెలుసు ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి కాని ఊరికే పదేళ్ళు బతకడం యాభై ఏళ్ళు బతకడం ఎందుకు అది అనవసరం నిజానికి ఆత్మ జ్ఞాని యొక్క దృష్టికోణంలో ఈ కార్యక్రమం ఎండైతే మంచిది ఎందుకంటే ఇదో ఇదో వ్యాపారం ఇదో పని ఈ దేహాన్ని పోషిస్తూ ఉండడం దానికి శుద్ధి చేస్తూ ఉండటం ఇదో పని ఈ పని పూర్తయిపోయింది అనుకోండి అక్కడికి పని అయిపోతే విశ్రాంతిగా ఒక ఆనందం ఉంటుంది కాబట్టి ఈ లెంగ్దీ లైఫ్ అన్నది ఇది ఆల్ నాన్ లోకంలో కథలు ఆయన రెండు వందల ఏళ్ళు ఉన్నాయి ఆయన వయస్సు అయితే పడ్డది సో యుంట్ టు గెయిన్ క్రెడిట్ ఫర్ దాట్ అంటే అంటే ఏంటి తెల్లటి గడ్డని చూపించి యూ వాంట్ టు గెయిన్ క్రెడిట్ ఇస్ ది థింగ్ యూ నో యూ షుడ్ నాట్ బి లైక్ దాట్ కాబట్టి నా గడ్డ ఎంత తెల్లగా ఉందో నేను ఎంత గొప్పవాడినో అంటే ఏం బాగుంటుంది కాబట్టి అలాగే గొప్పతనం ఉండదు అందుకే జ్ఞానమునకే ప్రాధాన్యత దేహాదులకు ఈ ఉపచయా అపచయాలు ఉంటాయి ఆత్మ చైతన్యానికి అనగా ఆ సత్ అనబడే బ్రహ్మకి ఇవేముందవు ఎందుకంటే దాని స్వరూపము దేశమునకు చే పరిమితమై ఉండదు దేశానికి పరిమితమై ఉంటే దేశమంటే స్పేస్ దేశమంటే భారతదేశం తెలుగుదేశం అనుకున్నారు స్పేస్ అని సో దేశానికి పరిమితమై ఉంటే ఎక్స్పాండ్ అయిందని సాన్న దేశమునకు మూలం ఆకాశమునకు ఆకాశక బా ఆకాశానికి తండ్రి తండ్రి ఆకాశానికి మూల స్థానం అయితే దానియందు ఈ ఆకాశ ధర్మములు పెరగడం తగ్గడం అన్నది ఉండవు పెరగడం తగ్గడం ఆకాశం యొక్క మూల కారణానికి ఉండవు ఆకాశానికి కూడా ఉండవు ఆకాశంలో ఉన్న ఘటపడాదులకు కాబట్టి దేహాదులకు తప్పిస్తే సత్తుకి పెరగడము తరగడము అన్నది ఏమీ ఉండదు సో సత్తు అన్నది సర్వవ్యాపకంగా నిరంతరంగా అలా ఉంటుంది సో కాబట్టి స్వరూపత సత్తు వ్యభిచరించదు అంటే అసత్ కాదు అని అర్థం వ్యభిచరించడం అంటే ఆపోజిట్ అవ్వటం అలా అవ్వదు ఉన్నది ఉంటుంది లేకుండా పోదు ఉన్నది ఉన్నది ఉంటే మీకు సమస్య ఏమిటి మీకు బెంగేమిటి ఇప్పుడు ఓ నెక్లెస్ ఉంది నెక్లెస్ పోయింది నెక్లెస్ పోయి ఎక్కడికి పోలేదమ్మా మీ మెడలో ఉండడానికి ఇంకోళ్ళ మెడలో ఉంది ఇంట్లో పోయింది దుఃఖం దేనికి దుఃఖం మేమెళ్ళో ఉండే ఇంకో మెడలో ఉంది అసలు నన్ను అడిగితే నేను పండు తిందామని అక్కడ పెట్టుకున్నా అది ఎవడో తినేశారు పోదే నాకు ఇంకా అక్కడ ఉంది కదా కొంత గొప్ప అర్థం ఉంది ఈ నెక్లెస్ కోసం దుఃఖించడం ఈ బరువు నేను మోసే బరువు ఇంకోటి మోసుకుంటే అంతకంటే కావాల్సింది మహాభాగ్యం ఇంకే ఉంది దిస్ లైక్ దట్ కాబట్టి ఎక్కడికి ఏది పోదు ఉనికికి ఎప్పుడు అభావం అనేది లేదు ఉనికి ఉనికి కనుక ఆ పరబ్రహ్మ ఎప్పుడు స్వరూపత వ్యభిచరించదు కాబట్టి మనిషి ఉనికిలోని ప్రతిష్ఠితుడై ఉండాలి అహమస్మి అని అంటే అర్థం ఏంటి అహం అంటే ఏంటంటే ఉనికి నేను ఉన్నాను సో గెట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ దట్ బీయింగ్ దాంట్లో ఆ బియింగ్ లో మీకు నేను అనేక సార్లు మెడిటేషన్ లో దాన్ని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటా నా నా అభిప్రాయం ఏంటంటే ద స్టూడెంట్ షుడ్ గెట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద బీయింగ్ ఎందుకంటే బియ్యంగులో ఉండగా అడిగి శోకాలు మోహాలు బెంగలు స ఇవే ఉండవు వీటి ఇష్యూస్ ఉండవు సమస్యలు అనేవి ఉండవు ఆ బియ్యంగ్ నుంచి బయటికి రాగానే సమస్యలు ఉంటాయి కనీసం ఆ సత్యం తెలిస్తే ఒక ఆ బియ్యంగ్లో ఉంటే సమస్యను ఉండకపోవడం అలాంటి బలం వస్తుంది మనోబలం అది ఆత్మకి సంబంధించిన బలం ఆత్మబలం వస్తుంది ఆత్మబలం ఉంటే మనస్సులో ప్రకటమవుతుంది కాబట్టి బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ దట్ బీయింగ్ ఎందుకంటే అది ఏ హౌ ఎలాగ ఎస్టాబ్లిష్ అవటం మీ స్వరూపమేనండి బీయింగ్ ఈజ్ యువర్ నేచర్ నేను అంటే ఏమిటో మీరు పరిశీలించి చూడండి జస్ట్ వర్కౌట్ ఆన్ దట్ నేను అహం హోల్డ్ ఆన్ టు అహం అహం అని పట్టుకుని చూడండి అది బీయింగ్ లేదా మరోటో మీకే తెలుస్తుంది మీకే తెలిసిపోతుంది బీయింగ్ అని సత్ అదే సత్ అదే చిత్ దాంట్లో ఇష్యూస్ ఉండవు ఈ సద్విద్య కూడా సాధకునికి ఆ మార్గంలో తాత కొన్ని తర్ఫీది ఇవ్వటం కోసం విద్య విద్య అంటే జ్ఞానం తర్వాత నాపీ ఆత్మీయేనా ఆత్మీయాభావాదాన్యావ్యేతి నేవ బ్రహ్మవ్యేతి ఇప్పుడు మనిషికి క్షయం వ్యయము అంటే క్షయం మనిషి క్షీణించిపోతాడు రెండు రకాలుగా క్షీణించిపోతాడు తనంత తానుగా క్షీణించిపోతాడు అలాంటి వ్యయము అలాంటి క్షీణించిపోవటం సత్తులకు పరబ్రహ్మకు లేదు ఒకప్పుడు మనిషి తనంత తానుగా క్షీణించకపోవచ్చు తన వారు క్షీణించినప్పుడు తాను క్షీణించిపోతాడు ఆత్మీయ సో ఆత్మీయ నతో నాపి ఆత్మీయేనా అంటే వ్యతి తన వాళ్లు క్షీణించిపోతే వీడు క్షీణించిపోతాడు ఇప్పుడు ఒక యజమానున్నాడు అనుకోండి ఆయనకు అనారోగ్యం చేసింది అనారోగ్యం చేస్తే క్షీణించిపోయాడు క్షీణించిపోయాడు చిక్కిపోయాడము కృషించిపోయాడు అది స్వేన వ్యతి తనంత తానుగా క్షీణించిపోతున్నాడు ఆయన ఆయనకు అనారోగ్యం ఏమైతే బాగానే ఉన్నాడు కానీ ఆయన కుమారుడికి అనారోగ్యము లేకపోతే కుమారుడు సరిగ్గా పరీక్ష వేసవకపోవటము ఏదో సంథింగ్ సంసారం తర్వాత గృహం అంటూ ఉంటే గృహచ్ఛిద్రాలు ఉంటాయి గృహము గృహచ్ఛిద్రము ఏ కదా అది ఎక్సెప్షన్ ఇవ్వడం లేదు బిర్లా గారికి లేదు ఎక్సెప్షన్ మీకు నవ్వుకోలేదు ఇప్పుడు బిర్లా అందరూ ఇప్పుడు కోర్టుల్లో పడున్నారు దానిమీద ఇవాళ ఎస్ఎస్ కూడా చేసేస్తారు ఈ కోర్టు కేసే ఎంత టైం పడుతుందని ఎస్ఎస్ చేశారో తెలిసిన పదిహేను ఏళ్లు మినిమం పడుతుంది అప్పుడే మనం లీగల్ పండిట్స్ చెప్పేశారు షిబు సోరేన్ ఎప్పటి కేసది డెబ్బై ఐదు డెబ్బై ఐదుది రెండు వేల ఐదులో వేయడం అంటారు ఆ పదం మీరు గుర్తుపెట్టుకోండి అప్పుడు ఉన్న దోషం ఇప్పుడు పైకొచ్చింది ఎప్పుడప్పుడు వస్తుంది భారతదేశంలో అయితే ముప్పై నలభై ఏళ్లలో వస్తుంది మామూలుగా అమెరికాలో ఉన్న చోటయితే రెండు మూడేళ్లలో వస్తుంది రెండు మూడేళ్లలో వచ్చేస్తుంది అక్కడ అలాగా అంతల్లాగా సాగత ఇటువంటి ఫెయిల్ చేస్తారు మైక్ టైస్ అందని ఒకటి ఫేల్ చేశాడు వెంటనే జైల్లో పెట్టేశారు జడ్జిలో ఏడేళ్ళు జైలు శిక్ష వేశారు జైల్లో బుద్ధిమంతులుగా ప్రవర్తించాడు ఆ ఏడాది తగ్గింది ఆరేళ్లు ఆరేళ్ళు అయిపోయింది బయట వచ్చేసేటి మధ్యనప్పుడే మళ్ళీ బాసింగ్ మొదలెట్లేదు మొన్న ఓడిపోయాడు కూడా ఇంకోటి చేస్తున్నాం నడుస్తూ ఉంటుంది కాబట్టి అక్కడ ఇక్కడ అయితే ఎక్కడ మాట ఆరేళ్ళు ఏడేళ్ళ అసలు ఎఫ్ఐఆర్ పిక్చర్ లోకి వచ్చే పది ఏళ్ళు బాంబే బ్లాస్ట్ ఎప్పటి నైన్టీ త్రీ బ్లాస్ట్ ఏమైనా పన్నెండేళ్ళయితే ఇంత దాకా వాళ్ళు ఛార్జెస్ ఫ్రేమ్ చేయడమే పూర్తవలేదు లేదా అలా నడుస్తూ వాడు ఎవడో పన్నెండేళ్ల తర్వాత ఒకని పట్టుకుని బాంబే తీసుకొస్తే వాడు రెండు గంటల్లో భయం తీసుకుని మళ్ళీ నేత కబాడు ఎనీవే సో ఆత్మీయ ఆత్మీయుడికి వినాశం లేకపోతే క్షీణత వస్తే నా నాకు సంబంధించింది క్షీణించిపోయిందనే బెంగతోడు వీడు క్షీణించిపోతుంది పోనీ అలా అవుతుందా ఇప్పుడు విష్ణు వైకుంఠంలో ఉండేవారు ఉంటుంటే ఓసారి లక్ష్మీదేవికి ఆయనకి కోపం వచ్చింది ఆవిడికి ఆయన మీద కోపం వచ్చింది కోపం వస్తే నాకు వైకుంఠం మీద ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి ఆవిడ లేచకపోయాడు ఆవిడు భూలోకానికి వచ్చేసి వచ్చేస్తే విష్ణు వైకుంఠంలో ఉండి కొంతసారి చిక్కి కృంగి కృషించిపోయాడు లక్ష్మీదేవి యొక్క వియోగ దుఃఖం చేయాలి సో ఇది బాగుంది ఇట్స్ ఓకే బట్ పరమేశ్వరుని విషయంలో పరమాత్మ లాభదు మరి ఇలా ఏం చెప్పే అది ఏ స్టోరీ దర్ ఈజ్ సమ్ అల్టిమేట్ పర్పస్ ఫర్ దాట్ ఏదో ఉంటుంది దానికి సందేశం కానీ ఆ స్టోరీని మీరు లెటరల్ గా తీసుకోకూడదు ఎందుకంటే విష్ణువు కంటే భిన్నంగా లక్ష్మి లేదు విష్ణు ఉండి లక్ష్మి ఉంటే అక్కడ కదా అది అద్వైతం అయిపోతుంది ఇట్స్ ప్రాబ్లమ్ విష్ణు విల్ హ్యావ్ ఆల్ ది ప్రాబ్లమ్స్ బట్ నార్మల్ ఫ్యామిలీ పీపుల్ హ్యావ్ మోర్ ఆర్ లెఫ్ కొంచెం ఐకవ అల్పవో ఈ సమస్యలు అన్నీ ఉంటాయి సో దీని అభిప్రాయం పెట్టి విష్ణు ఒకటే భిన్నంగా లక్ష్మీ లేదు అంకేతనే పురాణి పౌరాణికులు ఏమన్నా ఇలాంటి విషయాల్ని పౌరాణికులు సింబాలిక్ గా చెప్తారు వాళ్ళు ఏమని చెప్పారంటే లక్ష్మి అంటే ఏమీ లేదండి ఆయన వక్షస్థలం మీద ఒక రేఖ ఉన్నది శ్రీవత్సము అని అంట ఒక రేఖ పుట్టుమత్స అది బంగారు పుట్టుమత్స బంగారం లక్ష్మీదేవి ఉంటే బంగారం కదండి నల్లగా ఉంటే బాగుండదు లక్ష్మీదేవి కాబట్టి ఆ పుట్టుమత్స ఎలాంటి పుట్టుమత్స నల్లని పుట్టుమత్స కాదు మనుషులకి నల్లని పుట్టుమచ్చా విష్ణువుకి నల్లని పుట్టుమచ్చే సో విష్ణు యొక్క పుట్టుమచ్చ బంగాళపు రంగులో ప్రకాశించే పుట్టుమచ్చ అదియే లక్ష్మీదేవి అని చెప్తారు అంటే అర్థమేటండి ఆయన కంటే భిన్నంగా లేదు అని అర్థం పార్వతీదేవి అర్ధనారీశ్వర రూపంగా ఉంటుంది అంటే ఒకటి వేష కాళ్ళు అర్ధనారీశ్వర వేషం వేస్తారు అలా ఉంటుందని కాదు సో అంటే ఆయన కంటే ఆవిడ భిన్నంగా లేదు ఆయన ఆవిడ రెండు లేవు ఒక్కటే ఒక్కటే తత్వాన్ని రెండుగా ఉరికే ఏదో ఒక దృష్టికోణంలో చెప్పారు ఇప్పుడు కూడా మీరు కుటుంబంలో రెండు ఉంటుందా ఒకటే ఉంటుందా ఒకటే ఉడికి దేహాలు రెండు వేరైనా భార్యాభర్త దేహ భేదం ఉన్నప్పటికీ తత్వంలో భేదం ఏం లేదు భార్య ఇవ్వాలంటేనే ఈయన ఇస్తాడు ఈయన ఇవ్వాలంటేనే ఆవిడ ఇస్తుంది అంటే అర్థం ఏంటి ఒకటా రెండా ఒకటే కాబట్టి ఉడికే దేహ భేదమే కాబట్టి అదే కావు కనుక ఇక్కడ బ్రహ్మ పరబ్రహ్మకి ఆత్మీయ ఇంకోటి ఉంటే తను తనవాడు లేకపోతే తనది అనేది ఉంటే ఆ తనది లేక తనవాడు చిక్కిపోతే ఈయన చిక్కిపోతాడు అలాంటిది లేదు ఆత్మీయ అభావాలు రెండవది లేదు యథా దేవదత్త ధనహాన్యా వ్యతి ఆయన దృష్టాంతం ఎలాంటిది ఇచ్చారు దృష్టాంతం మోడర్న్ దృష్టాంతం దేవదత్తుడు అంటే సంజంటుడు మనం ధనహాని అంటే పాపం ఏ బ్యాంకు లోనో దాచుకున్నాడు వాళ్ళు మూసేశారు ధనహాని సో ఈ బ్యాంక్ పూర్వం బ్యాంకుల్లో దాచుకునేవారు అంతకు పూర్వం ఎక్కడ దాచుకునేవారు లంకెల బిందుల్లో దాచుకునేవారు ఇప్పుడు మళ్ళీ లంకెల బిందుల్లో దాచుకునే స్థితి వచ్చేసింది ఎందుకంటే మీరు బ్యాంకులో దాచుకుంటే అది వస్తుందా అదో తెలీదు వడ్డీ ఎలాగో లేదు వడ్డీ ఏంటి ఫోర్ పర్సెంట్ పెద్ద వడ్డీయా మేము మొన్న ఫిక్స్డ్ డిపాజిట్ వేశాం మా బ్రహ్మ విద్యా కుట్ర డిపాజిట్ ఫైవ్ పాయింట్ సెవెన్ కూడా ఇవ్వలేదు సరే కాబట్టి అంతకంటే వెంకులు బిందులో పెట్టుకోవడం నయం ఎందుకంటే ఈ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ కోసం అంత పెద్ద రిస్క్ తీసుకోవాల్సి వస్తూ అది ఎప్పుడు మూసేస్తాడో తెలియదు ఇంతకు బ్యాంకులు మూసేవారు కాదు ఫైనాన్స్ కంపెనీలే మూసివారు అవన్నీ మూతపడిపోయాయి చిట్టు కంపెనీలు ఫైనాన్స్ కంపెనీలు అవన్నీ మటాష్ అయిపోయాయి ఇప్పుడు బ్యాంకుల దగ్గరకు వచ్చింది ఇప్పుడు బ్యాంకులు వరుస పెట్టి ఒకదాని తర్వాత ఒకటి అయిపోతారు కోఆపరేటివ్ బ్యాంక్ అంటే ఇంకా వితుకు బితుకు అనే మాట పరిస్థితి సో ఏపీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ అని దాని పరిస్థితి ఏమిటని నేను అప్పుడప్పుడు వాగబు చేస్తూ ఉంటాను వాగవ చేస్తుంటే నాకు మా మిత్రులు కాయ చెప్పారు అది షెడ్యూల్డ్ బ్యాంకులు అండి మీరు చింత చేయకండి అని చెప్పారు కాబట్టి ఏదో ఒక ప్రశాంతంగా ఉన్నావు తాత్కాలికంగా సోదాం లెటర్స్ నో లెటర్స్ ఈ వాట్ హ్యాపన్ ఎనీవే కనుక ధనహాన్యా భేటీ ధనం పోయిందనుకోండి ఇప్పుడు బ్యాంకర్ ఉంటాడు బ్యాంకర్ ప్రాణం ఏంటండి మనీ మనీ పోయిందనుకోండి హీజ్ నథింగ్ వితౌట్ మనీ హీజ్ నథింగ్ వితౌట్ ల్యాండ్ భూస్వం ఉంటాడు వితౌట్ ల్యాండ్ హీజ్ నథింగ్ ప్రొఫెసర్ ఉంటాడు వితౌట్ నాలెడ్జ్ వితౌట్ నాలెడ్జ్ అంటే వితౌట్ దట్ ఆ ఎడ్యుకేషన్ ఈజ్ నథింగ్ కానీ ఆత్మ పూర్ణము ఆ సత్యం తెలుసుకోకడం చేత ఈ సంస్థలన్నీ వస్తాయి కనుక పరబ్రహ్మ పూర్ణము కనుక దాని ఎందుకు వ్యయం ద్విధం స్వరూపత వ్యయం ఆత్మీయ వ్యయం చేత వ్యయం ఈ రెండు రకముల వ్యయము పరబ్రహ్మ ఎందు లేదు అత్యయో వినాశంకర్ కాబట్టి ఈ స్వద్రూపమైన పరబ్రహ్మ అవ్యయము అవ్యయపగం వ్యాఖ్యానం అయిపోయింది అవ్యయం గనక దీనికి వినాశించే సీదెవళ్ళు లేరు ఆత్మాన బ్రహ్మాన్న ఒకటే అదే అంటారు నచ్చిదాత్మానం వినాశయో ఈశ్వరూపి ఇంకెంతకంటే ఏం చెప్పాలండి మీ ఆత్మస్వరూపాన్ని ఆ దేవుడు కూడా ఏమీ చేయలేదు చూడండి శంకర్లు ఎలా మాట్లాడతారు ఇంతకంటే ఆత్మవిశ్వాసం చెప్పి చదువు మరొకటి లేదు కాబట్టి ఆత్మస్వరూపం తెలియకపోవడం చేతనే ఇన్ని బెంగలు భయాలు దేవుడికి భయపడ్డామేంటండి దేవుడు నా స్వరూపమై ఉంటే దేవుడికి భయపడ్డామేంటి సో దేవుడికి కూడా భయపడితే ఇప్పుడు ఇంట్లో భర్తకి భార్య భయపడిందంటే వాడు ఎలాంటి భర్త వాడు ఏం భర్త వాడు అలాగే భార్యకి భర్త భయపడ్డాడంటే ఆవిడ ఏం ప్రేమ చూపిస్తున్నట్టు కాబట్టి దేవుడి విషయంలో భయపడ్డవనే ప్రసక్తే ఉండకూడదు సో కాబట్టి ఆత్మ దేవుడు కూడా ఏం చేయలేడు ఎందుకో తెలుసిన ఆత్మా హి బ్రహ్మా స్వాత్మని చక్రియా విరోధాత్ ఆత్మని దేవుని కూడా ఎందుకు చేయలేడో తెలుసిన ఆత్మయే దేవుడు కనుక ఆత్మా బ్రహ్మ పోనీ ఆత్మ తనను తాను నాశనం చేసుకోవచ్చుగా అంటే అపరిచ్ఛిన్నమైన నిరవయవమైన చైతన్యము తనని తాను నాశనం చేసుకోలేదు స్వాత్మని క్రియా అంటే మీరు అనొచ్చు అదేమిటండి ఎవరైనా కత్తి తీసుకుని తాను తాను పుడుచుకోవచ్చు కదా అని నో కత్తి తీసుకుని తనను తాను పుడుచుకోలేడు కత్తి తీసుకుని తనకంటే భిన్నంగా ఉండే దేహాన్ని పొడవగలిగారు దేహం ఆత్మలు ఎవరు చెప్పాడు నీకు ఆత్మ చైతన్యాన్ని ప్రాణశక్తిని పొడవగలడా లేదు చైతన్యాన్ని పొడవగలడా దేహాన్ని పొడవగలుగుతాడు దేహం తన కంట భిన్నంగానే ఉంది కానీ తను కానే కాదు కాబట్టి స్వాత్మని క్రియా విరోధ ఆత్మ ఆత్మయందు క్రియని చేయుట అనేది లేదు కాబట్టి బ్రహ్మ ఆత్మ ఒకటే కనుక సో ఆత్మని వినాశం చేయటం బ్రహ్మ పరబ్రహ్మకి కూడా ఈశ్వరుడికి కూడా సంభవం కాదు దీని మీద ఒకటి రెండు అంశాలు ఇంకా నేను చెప్పాల్సి ఉన్నాయి మళ్ళీ క్లాస్ లో చెప్తాను రేపే చెప్తాను ఓం పూర్ణము పూర్ణపు లేదు ఒక చిన్న మనవి పూర్ణము పూర్ణమి పూర్ణాత్ పూర్ణము దూర్ణశమాయ పూర్ణమేవా అవశిష్యే శాంతి శాంతి హరి ఓం శ్రీ గృశో నమ హరిసత్ శ్రీకృష్ణు చూడండి